చూడండి అత అధ్యాస సామాగ్రి నిరూపణ ఇప్పుడు అధ్యాస సామగ్రుల యొక్క నిరూపణ చేస్తూ ఉన్నాడు సత్యవస్తుకే జ్ఞాన సంస్కార యక జానా త్రివిధ దోష అజ్ఞాన పుని సామగ్రీ కారణ సముదాయానికి సామాగ్రి అన్నాం కదా ఇక్కడ ఏమేమి కారణాలున్నాయి అవి చెప్తూ ఉన్నాడు సత్యవస్తు జ్ఞానజన్య సంస్కారము ఇది ఒకటి అంటే పూర్వము అనుభూతమైనటువంటి వస్తువు సత్యవస్తు ఉండాలి ఉదాహరణకు రజు సర్ప భ్రాంతి అయింది అనుకోండి రజు సర్ప భ్రాంతి కావాలి అంటే ఆ ఎవరికైతే భ్రాంతి ఆ భ్రాంత పూర్వము సత్యమైనటువంటి సర్పమును చూసినటువంటి అనుభవం ఉండాలి జ్ఞానం ఉండాలి ఆ అనుభవజన్యము సంస్కారం ఆ సంస్కారము ఇప్పుడు భ్రాంతి కలుగుటకు కారణమవుతుంది అందుకని సత్యవస్తు జ్ఞానజన్య సంస్కారము ఇది ఒక కారణము ఇక త్రివిధ దోష్ మూడు విధాలైనటువంటి దోషములు కూడా అధ్యాసకు సామగ్రులు ప్రమాత దోషము ప్రమేయ దోషము ప్రమాణ దోషము ఈ మూడు దోషాలు పుని అజ్ఞాన మరియు అధిష్టానం యొక్క విశేష జ్ఞానము లేకపోవుట అంటే అజ్ఞానం ఉండుట సామాన్య జ్ఞానము ఉండాలి అధిష్టానం యొక్క హిధం రూపం చేత సామాన్య జ్ఞానం ఉండాలి సామాన్య జ్ఞానం లేకుండా అధ్యాస కలగదు మరియు విశేష అజ్ఞానం ఉండాలి ఏ విధంగా రజ్జు ఉన్నది అక్కడ అధిష్టానం ఆ రజ్జు యొక్క విశేష జ్ఞానం ఉండకూడదు అధ్యాస కాలంలో అధ్యాస కలగాలి అని అంటే ఆ అధిష్టానమైనటువంటి రజ్జు యొక్క విశేష జ్ఞానం విశేష జ్ఞానం అంటే ఏంటి ఇది మూడు పురుల తాడు అని స్పష్టంగా ఆ రజ్జు తెలియబడకూడదు ఇది ఇయ రజ్జు అనే జ్ఞానం ఉండకూడదు ఎత్తికించేది ఇదం ఇదం జ్ఞానం ఉండాలి సామాన్య జ్ఞానం ఉండాలి ఇది రజ్జు ఉంది అని స్పష్టంగా యథార్థమైనటువంటి రజ్జు జ్ఞానం ఉండకూడదు అంటే అధిష్టానం యొక్క విశేష అజ్ఞానం ఉండాలి సామాన్య జ్ఞానం ఉండాలి ఎన్నైనే మొత్తం ఐదు సత్యవస్తు జ్ఞానజన్య సంస్కారం ఒకటి ప్రమేయ దోషము రెండవది ప్రమాద దోషం మూడవది ప్రమాణ దోషం నాలుగవది అధిష్టానం యొక్క సామాన్య జ్ఞానము విశేష అజ్ఞానము ఇది ఐదవది ఈ ఐదు సామగ్రులు ఉంటేనే అధ్యాస అవుతుంది ఈ ఐదిట్లో ఏ ఒక్కటి లేకున్నా కూడా అధ్యాస కాదు అని పూర్వపక్ష మత అనుసారంగా చెప్పబడుతుంది మళ్ళీ ఖండన సమయంలో సిద్ధాంతి ఏ దోషం లేకున్నా కూడా ఏ సామాగ్రిలు లేకున్నా కూడా అవిద్య అనేది ఒకటి ఉంటే అధ్యాస అవుతుంది పో అన్నాడు ప్రౌఢీవారం చేత అది తర్వాత తెలుసుకుందాం ఇప్పుడు పూర్వపక్ష అనుసారంగా ఐదు కారణ సామగ్రులు ఉంటేనే అధ్యాస అవుతుంది ఏ ఒక్కటి లేకున్నా అధ్యాస కలగదు ఈ ఐదు సామగ్రులు ఈ ఐదు కారణాలు ఏవైతే ఉన్నాయో అధ్యాసకు ఇవి ఏవి కూడా అహంకారం మొదలుకొని అనాత్మ వస్తువులన్నిటిని ఏదైతే బంధం అనుకున్నామో ఈ బంధ విషయంలో ఇది అధ్యాస చెప్పడానికి ఈ సామగ్రులు లేవు అందువల్ల ఈ బంధము అధ్యాస కాదు మిథ్యా కాదు కల్పితం కాదు మరే మనగా సత్య వస్తువు నివృత్తి జ్ఞానం చేత కాదు అందువల్ల ఈ బంధం యొక్క నివృత్తి అయ్యి పరమానంద ప్రాప్తి రూప మోక్షం కలుగుతుంది అనేటువంటి ఆశ మీరు ఏదైతే అది వదలండి అని పూర్వపక్షి చెప్తున్నాడు టీకా చూడండి సత్యవస్తువుకే జ్ఞానజన్య సంస్కార్ ఆరు తీన్ ప్రకారకే దోష్ ఏవేవి ప్రమేకా దోష్ ప్రమాతక దోష్ ప్రమాణ దోష్ और अठा विशेष रूप अज्ञान, इतनी अद्यास अद्यास नही अध्यास कल लेको अभ्यास कल अवकाशम स्पष्ट सत्यवस्तुक्त ज्ञाजन्य संस्कार जैसे मे रूपे और జేవరి మే సర్ప అధ్యాస ఓవే హై ఏ విధంగా సిపి అంటే ముత్యపు చిప్ప ముత్యపు చిప్పయందు రూపే రూప అంటే వెండి ముత్యపు చిప్పయందు వెండి యొక్క భ్రాంతి కలుగు చోట జేవరి అంటే రజునందు సర్పం యొక్క అధ్యాస కలుగు చోట సో జా పురుషు నే సత్య సర్ప దేఖా హై ఎవరికైతే బ్రాంతి కలుగుతుందో ఆ భ్రాంతి పురుషునికి ఏ బ్రాంతి కలుగుటకు పూర్వము సత్యమైనటువంటి రజతమును అంటే వెండిని మరియు సత్యమైనటువంటి సర్పమును చూసి ఉన్నట్లయితే ఆ అనుభవం ఉంటే ఆ అనుభవజన్య సంస్కారం ఉంటుంది ఆ సంస్కారము ఇప్పుడు భ్రాంతి కలుగుటకు హేతు అవుతుంది తాకు హోవేహే అతనికే భ్రాంతి అవుతుంది और जा सत्य रूपे का और सर्प का ज्ञान नहींक नही का सत्य रिता चूसा अभव ले सत्यमेंट सर्पन चूस अभव अटा की अध्यास कल अवकाश लेते सत्यवस्वे ज्ञाने के संस्कार अभ्यास के हेतु अच्छा सत्यवस्तुक ज्ञानजन्य संस्कार अभ्यास की హేతు ఉంటుంది అని ఒక్కటి చెప్పాడు ఇక రెండవది ఏమిటి ప్రమేయ దోషం ప్రమేయమన్నా సాదృశ్యమన్నా పర్యాయ శబ్దాలు చూడండి సిపి మే సర్పకాయ రూపేక అధ్యాసు హోవే నహి చూడు సాదృశ్య దోషం అంటే ప్రమేయ దోషం గనక అధ్యాసకు సామాగ్రి అని ఒప్పుకొని ఎడలా మరి ఇట్లా కావాలి సిపి అంటే శుక్తి ఎందు సర్పం యొక్క భ్రాంతి అయితదా బాబా అధిష్టానం ఏమున్నది అక్కడ శుక్తి ఉంది ముత్యపు చుప్ప ఉంది ఆ ముత్యపుచిప్ప ఎందు సర్పం యొక్క భ్రాంతి ఎవరికైనా కలుగుతుందా ఎవరికి కూడా కలగదు ఎందుకు సాదృశ్యం లేదు కదా ముత్యపుచిప్పకు సర్పంకు సాదృశ్యం లేదు మరి జేవరీమే రూపేక తాడు ఎందు రహితం యొక్క భ్రాంతి ఎవరికైనా కలుగుతుందా వెండి యొక్క బ్రాంతి త్రాడు ఎందు కలుగుతుందా కలగదు ఎందుకు త్రాడుకు మరియు వెండికి సాదృశ్యం లేదు ప్రమేయ దోషం లేదు అక్కడ అందువల్ల అయితే ప్రమేయ విషే సాదృశ్య దోష అధ్యాస హేతువే కానీ ఎక్కడైతే సాదృశ్యం ఉంటుందో ఇప్పుడు మనం చెప్పుకున్న దృష్టాంతాల్లో శక్తి లోని భాగం ఏదైతే ఉందో లోపలి భాగము అది చాకచిక్క స్వభావం దాని ఎందు సూర్యకిరణాలు పడినప్పుడు అది వెండి వలె చక్ చెక్ అని ఈ విధంగా మెరుస్తుంది అక్కడ వెండికి ఆ శుక్తి యొక్క లోపల భాగానికి సాదృశ్యం ఉన్నది అక్కడ శుక్తి అందు రజత భ్రాంతి కలుగుతుంది అట్లే త్రివలయాకారముగా రజు పడి ఉంది అట్ల పాము చుట్టుకొని వలయాకారంగా ఉంటుంది పడుకుంటుంది కాబట్టి దాని సాదృశ్యము అక్కడ సంభవిస్తుంది త్రాడుకు పాముకు సాదృశ్యము సంభవిస్తుంది కాబట్టి తాడయందు పాము యొక్క భ్రాంతి కలుగుతుంది కావున సాదృశ్యం లేకపోతే భ్రాంతి కలుగుటలేదు సాదృశ్యం ఉంటే భ్రాంతి కలుగుతుంది ఈ అనువే వ్యతిరేకం చేత సాదృశ్య దోషము అభ్యాసానికి హేతు అని సిద్ధమవుతుంది ఇక ప్రమాత దోష ఇసరీ తీస్తే ప్రమాత విషయ లో ఆది లేకే ప్రమాత దోషం ఏది ప్రమాత అంటే జీవుడు ఇవనకైతే భ్రాంతి కలుగుతుందో ఆ పురుషుడు అనమాట ఆ ప్రమాత అంటే ప్రమాజ్ఞానానికి ఆశ్రయము ప్రమాత అంటారు అయితే ఆ భ్రాంత పురుషునిలో ఏం దోషం ఉంటది అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న రెండు దృష్టాంతాల్లో జేవరి విషయ్ సర్పకి భ్రాంతి అనుకున్నాం కదా తాడు ఎందు పాము భ్రాంతి తాడి పామభ్రాంతి కలిగేటువంటి పురుషునికి ఏం దోషము ప్రమాత దోషం ఏమిటి అని అంటే భయం అనేటువంటి దోషం భయం చేత ఎత్కించే జ్ఞానమైన తర్వాత వెంటనే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా సత్యవస్తు జ్ఞానజీ సంస్కారం అంత క్రమంలో కాబట్టి ఆ సంస్కారం ఉద్భూతమయ్యి అతనికి ఇది పామే కావచ్చు అని భయం అతనికి భ్రాంతి కలుగుతుంది అట్లే శుక్తి ఎందు రైతబ్రాంతి చోట లోభం అనేటువంటి దోషం ఉంటుంది అంటే వెండి ఇక్కడ ఉంది వెండి తీసుకుంటే నాకు ఉపయుక్తమవుతుంది నాకు వినియోగం అవుతుంది అనేటువంటి ఒక లోభం దోషం ఉంటుంది అటు ఇటు భయము కానీ లోభము కానీ ప్రమాతలో ఉన్నటువంటి దోషాలు ఇవి కూడా అధ్యాసకు సామగ్రులు అట్లే ప్రమాణ దోషము నేత్రాధిక ప్రమాణ విషయ్ పిత్త కామల సే ఆది లేకే జో దోష్ సో అధ్యాస్కే హేతు హే ఇక ప్రమాణం అంటే నేత్రాదులు మందకారం ఉందనుకోండి అక్కడికి తిమరాజి దోషాలు కూడా నిమిత్తంగా చెప్పుకోవచ్చు లేదా ఇప్పుడు శుక్తి ఎందు రహిత భ్రాంతి అక్కడ కూడా సూర్యకిరణాలు ఆ శుక్తి మీద పడి కంటితో సంబంధమైనవి అక్కడ చాకచిక్యం ఉన్నందువలన ఆ నేత్రం సరిగా దాన్ని చూడలేక శక్తిని యథార్థంగా తెలుసుకోలేక ఇది రయుతం ఉంది అని భ్రమలో పడ్డాడు ఇంకా కొన్ని చోట్ల వెండిని చూసినప్పుడు వెండి ఏ విధంగా ఉంటుంది స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది కానీ ఇతని నేత్రంలో కామల రోగం అనేది ఒకటి ఉంది కాబట్టి పచ్చ అని అంటారు కదా ఈ కామల కామెరల దోషం ఉందో కామల దోషం అంటారు ఆ దోషం నేత్రంలో ఉన్నందువలన అతనికి తెల్లని వెండి పచ్చగా కనపడుతుంది కేవలం వెండే కాదు ఏ పదార్థాన్ని చూసినా అతనికి పచ్చగానే కనపడుతుంది కానీ ఉన్నది ఒక రకంగా ఉంది అక్కడ వస్తువు కానీ వేరే రకంగా కనపడుతుంది అతస్మిన్ తద్బుద్ధి అధ్యాస ఇక ఇది అధ్యాస ఇట్లా అధ్యాస కావడానికి ఇప్పుడు అక్కడ అతనికి దోషమేది నేత్రంలో ఉన్నటువంటి కామల రూప వ్యాధి ఆ దోషం కాబట్టి ఇది నేత్రగత దోషం కాబట్టి ఆ నేత్రం అక్కడ ప్రమాణం ఉన్నది ఆ ప్రమాణంలో ఉన్నటువంటి దోషానికి ప్రమాణగత దోషము అంటారు ఈ విధంగా త్రివిధ దోషాలు ఇవేవి ప్రమేయ దోషము ప్రమాత దోషము మరి దోషము ఇవన్నీ కూడా అధ్యాసకు సామగ్రులు ఉన్నాయి ఇక అధిష్టానం యొక్క జ్ఞానము విశేష అజ్ఞానము అది చూపెడుతున్నాడు ఐదవది సిపి ఇదం రూపు కరికే సామాన్య జ్ఞానం హోవే శుక్తి యొక్క జ్ఞానం ఉంది ఎవరికి భ్రాంతపురుషునికి ఏ విధంగా సామాన్య రూపం చేత ఉంది విశేష రూపం చేత నీల పృష్ట ఆకార రూపం చేత శక్తి విశేష జ్ఞానం లేదు మరే మనగా ఇదం చెదం అనే సామాన్య జ్ఞానం ఉంది అవురు ఏ సిపిహ ఐసా విశేష జ్ఞానం నహి హోవే కానీ ఇది నీల పృష్టత అంటే వెనుక మేము నీల రంగు కలిగి ఉంటుంది లోని భాగం ఏమో చాకచిక్క స్వభావం కలిగి వెండివలి ఉంటుంది ఎవరు ముత్యపు చిప్ప అటువంటి ముత్యపు చిప్ప ఉన్నది అని విశేషమైనటువంటి జ్ఞానం అతనికి లేదు నీల పృష్టత ఉన్నటువంటిది ఇది సుక్తి ఇది ముత్యపు చిప్ప అని ఆ ముత్య చుప్ప యొక్క యథార్థ జ్ఞానము విశేష జ్ఞానము లేదు అంటే ఈదం రూపం చేత జ్ఞానం ఉంది మరి సుక్తి రూపం చేత శుక్తిత్వం వచ్చినా శుక్తి యొక్క జ్ఞానము అతనికి లేదు ఇప్పుడు ఎట్లయితుంది అని అంటే రజతత్వ శుక్తి జ్ఞానం అవుతుంది శుక్తే ఉన్నది కానీ రజత జ్ఞానము అవుతుంది అక్కడ కాబట్టి విశేష అజ్ఞానము సామాన్య జ్ఞానము ఇది ఐదవ సామాగ్రి తబ అధ్యాసు హోవే విశేష అజ్ఞానము సామాన్య జ్ఞానము ఉంటే అధ్యాస అవుతుంది సిపి హై ఐస విశేష రూపు కరికే జ్ఞానం ఓవే తప్ప అధ్యాస ఓవేన ఇది శుక్తియే ఉన్నది అని విశేష జ్ఞానం ఎప్పుడైతుందో అప్పుడు అతనికి అధ్యాస కలగదు అవరు సామాన్య రూపు కరికే జ్ఞానం నహి ఓవేతో భీ అధ్యాస ఓవేన ఆ అధిష్టానం యొక్క సామాన్య రూప జ్ఞానం లేకున్నా కూడా అధ్యాస కాదు ఎందుకంటే ఎత్తికించేది అనేటువంటి సామాన్య జ్ఞానం లేకపోతే ఇప్పుడు ఉదాహరణకు మందంధకారంలో అతనికి తాడం చూస్తే పాము అని భ్రాంతి అయింది అక్కడ ఆ రజ్జు యొక్క సామాన్య జ్ఞానం అతనికి లేకపోతే అంటే చిమ్మన చీకటి ఉండింది ఆ రజ్జు పూర్తిగా కనపడటం లేదు విధం రూపం చేత కూడా కనపడటం లేదనుకోండి అప్పుడు అతనికి భ్రాంతి అవుతుందా చీకటి ఉంది కలగడానికి అవకాశం లేదు కానీ సామాన్యంగా ఇది ఏమో ఉంది అనే సామాన్య జ్ఞానము ఉండాలి ఉన్నప్పుడే అతనికి భ్రాంతి అవుతుంది ఆ సామాన్య జ్ఞానం కూడా లేకపోతే అతనికి భ్రాంతి కలగడానికి అవకాశము లేదు అందుకని చెప్తున్నాడు అధిష్టానక విశేష రూపకరికే అజ్ఞాన్ అవురు సామాన్య రూపకరికే జ్ఞాన్ అధ్యాసక హేతుహే ఈ విధంగా ఐదు సామగ్రులు అధ్యాసకు పురపక్షి చెప్పాడు ఇతని అధ్యాసకి సామగ్రి హే ఇవన్నీ కూడా అధ్యాసకు సామాగ్రులు ఉన్నాయి ఇన్నిమే కూవేతో ఏక అధ్యాస ఓవే నహి ఈ ఐదు సామగ్రుల్లో ఏ ఒక్క సామాగ్రి లేకుండా అధ్యాస కలగడు చేసే కులాలు చక్ర దండ మృతిక ఘటికి సామాగ్రి హే ఏ విధంగా ఒక ఘటనను ఉత్పన్నం చేయాలంటే కులాలుడు ఉండాలి దండ ఉండాలి అంటే ఆ చక్రంను తింపుడకు తన చేతులు పొడగాటి కట్టే ఉంటుంది కదా కర్ర ఆ దండ ఉండాలి మరి చక్రం ఉండాలి ఆ చక్రం పైన మట్టి పెట్టి కుండను తయారు చేస్తాడు కాబట్టి ఆ మట్టి ముద్ద అది ఉపాదన కారణం అది ఉండాలి ఇన్ని సామగ్రులు ఉంటేనే అక్కడ కుండ తయారవుతుంది ఆ సామాగ్రుల్లో ఏ ఒక్కటి లేకున్నా కూడా ఘటము తయారు కాదు కొ నెహి ఓవేతో ఘట ఓవే నెహి ఏ ఒక్క సామాగ్రి లేకున్నా కూడా ఘట ఉత్పన్నం కాదు తైసే అధ్యాస బీ సారీ సామాగ్రి ఓవే అట్లే అధ్యాస కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఐదు సామాగ్రిలు ఉంటేనే అవుతుంది లేకపోతే అధ్యాస కలగదు అని ద్రోహ యొక్క అర్థాన్ని స్పష్టం చేశాడు టిప్లు ఉన్నాయా సామాగ్రి అంటే దేనికంటారు కంఠస్థం చేసుకోండి ఇవన్నీ మీరు ఒక రెడ్ పెన్సిల్తో వాటిని బ్రాకెట్లో పెట్టుకోవాలి ఎక్కడెక్కడ లక్షణాలు వస్తాయో అవన్నిటిని బ్రాకెట్లో పెట్టుకొని మీరు వేరే ఒక కాపీ లోపల రాసుకోవాలి రాసుకొని అన్ని కంఠస్థం చేసుకోవాలి నేను పదే ఉంటాను విద్యార్థులకు లక్షణాలు కంఠస్థం లేకపోతే వేదాంతము అవగతం కాదు వేదాంతం బోధపడదు ఎందుకంటే వేదాంతంలో అనేక పారిభాషిక శబ్దాలు ఉంటాయి ఈ పారిభాషిక శబ్దాలకు ప్రతి చోట విశ్లేషణ చేస్తూ కోరు గ్రంథకర్తలు పారిభాషిక శబ్దాన్ని ప్రయోగం చేస్తారు ముందుకెళ్ళిపోతారు కానీ ఆ పారిభాషిక శబ్దం అర్థం ఏంది దాని లక్షణం ఏంది అది మనకు కంఠస్థమై ఉండాలి ఉంటే ఆ సందర్భంలో ఆ శబ్దానికి ఈ అర్థం ఉంటుంది దాని లక్షణం ఏదో ఉంటుంది లక్షణం లోపలనే దాని స్వరూపం మొత్తం వివిడి ఉంటుంది దాని బ్యాక్గ్రౌండ్ అంతా అందులో ఉంటుంది కాబట్టి లక్షణం కంఠస్థం ఉంటే అక్కడ మనకు ఆ పారిభాషిక శబ్దం తటస్థపడిన చోట వాళ్ళు గ్రంథకార్తలు విశ్లేషణ చేయకుండానే ముందు వెళ్ళిపోతున్నారు కాబట్టి లక్షణం కంఠస్థమై ఉండింది ఉంటే మనకు వెంటనే దాని అర్థము స్పష్టంగా అవగతమవుతుంది ముందు విషయం కూడా సులభంగా తెలుస్తుంది ఒకవేళ లక్షణమే కంఠస్థం లేకపోతే ముందు విషయం తెలియదు వేదాంతం చాలా కఠినమవుతుంది అర్థం అవడం కష్టమవుతుంది అందుకని ముముక్షలకు పదే పదే ఎప్పుడు నేను జాగృతి చేస్తూ ఉంటాను లక్షణాలు కంటస్థ ఉండాలి అనేకం ఉన్నాయి దాదాపు నాలుగు లక్షణాలు ఉన్నాయి లక్షణావళి అనే ఒక గ్రంథమే ఉంది మీ అందరికీ కూడా నేను ఒకప్పుడు తెప్పించి ఇచ్చాను లేకుంటే తెచ్చుకోండి లక్షణాలన్నీ కంఠస్థం ఉండాలి సంస్కృతంలో మీకు కంఠస్థం చేయడానికి సమర్థం లేకపోతే సామర్థ్యం లేకపోతే హిందీ లోపల వేదాంత బాలబోధంలో ఎనిమిదవ ఉపదేశంలో చాలా వరకు వేదాంతంలో తటస్థపడేటువంటి పారిభాషిక శబ్దాలకు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు హిందీలో లక్షణాలు చేశాడు అవైనా కంఠస్థం చేసుకోండి లేకపోతే ఇప్పుడు విచారసాగరంలో మనం అధ్యయన అధ్యయనం చేస్తున్న సమయం లోపల ఎక్కడెక్కడ లక్షణం తటస్థపడుతుందో దాన్ని అట్లా రాకెట్లో పెట్టుకొని మీరు ఒక నోట్బుక్లో రాసుకొని దాన్ని కంఠస్థం చేసుకొని పెట్టుకోవాలి ఇది అత్యంత అవసరం ఉంది గత్యంతరం లేదు లక్షణాలు కంఠస్థం లేకుండా మనము వేదాంత అధ్యయనం చేయడం కష్టమవుతుంది అందుకని కారణికే సముదాయకు సామగ్రీ కహియే కారణ సముదాయం ఇప్పుడు ఏ విధంగా కుండ తయారు చేయాలంటే దండ చక్రము కులాలుడు మృతిక ఇవన్నీ కారణ సముదాయం ఉంది కదా ఈ కారణ సముదాయానికే ఏమంటారు సామగ్రి అంటారు ఏ విధంగా వంట చేయడానికి ఏమేమి వస్తువులు వాడుకుంటాం అవన్నీ కూడా ఆ వంట చేయుటకు సామగ్రులే అవుతాయి కూరగాయ చేయాలంటే ఏం కూరగా చేయాలి ఏదో ఒకటి ఒక వస్తువు ఒక సొరకాయ అనుకోండి ఆ సొరకాయ కూడా ఉండాలంటే ఇంకా అందరూ ఏమేమి కావాలి దానికి మూనే కావాలి ఇంకా మా కారం కావాలి ఉప్పు కావాలి ఇంకేమేమో జీలకర్ర అవి ఇవి ఇవే కదా ఇవన్నీ అక్కడ కారణ సామాగ్రులు అనబడతాయి అర్థమైందా అట్ల ఇక్కడ అధ్యాసకు కూడా కారణ సామాగ్రులు ఐదు చెప్పాడు జేసే లక్ చుల్లి ఆదిక కారాన్ని మిలికే పాకుజో రసోయి తాకి సామగ్రి అయ్యే చెప్పాడు కదా పండిట్ పీతాంబరజీ వంట చేయాలంటే కట్టెలు కావాలి చుల్లి అంటే పుయ్యి కావాలి ఆది అంటే ఇంకా దానికి బర్తన్లు ఇంకా ఏవేవి తెడ్డు గంటే ఇవన్నీ కూడా కావాలి మరి అందులో వంట ఉండడానికి ఏమేమి సామగ్రులు కావాలి బియ్యం కావాలి నీళ్ళు కావాలి ఇవన్నీ కూడా కావాలి ఊరు ఉండాలంటే దాని సామాగ్రులు వేరే ఈ విధంగా ఈ విధంగా వంట చేయడానికి కట్టెలు పొయ్యి మొదలగునవి కారణాలు అన్ని కలిసి ఆ రసూయి అంటే ఆ వంట అనేది నిష్పన్నం అవుతుంది కాబట్టి ఆ వంటకు ఇవన్నీ సామగ్రులు అనపడతాయి తెలిసే అధ్యాసకే కారణం కా సముదాయ రూపుజో సామాగ్రి సో ఇహా కయేగా అట్లే అధ్యాసకు సామాగ్రులు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ చెప్పబడుతున్నాయి అని అంటూ మూలంలో చెప్పేశాడు ఇక ప్రమేయ దూషం అంటే ఏమిటి చెప్తున్నాడు ప్రమా కా జ్ఞానో విషయ్ సో ప్రమే కయేహే ప్రమా అంటే యథార్థ జ్ఞానం యథార్థ అనుభవకు ప్రమాకయ్యే అని వృత్తి రత్నాల్లో తెలుసుకుంటూ వచ్చాం కదా యథార్థ జ్ఞానము అంటే ఏ వస్తువు ఎట్లా ఉన్నదో అట్లనే జ్ఞానము అవుట ఏ విధంగా రజతము రజతత్వ ప్రకారము చేత అంటే రజతంలో రజతత్వ జాతి ఉంటుంది కాబట్టి ఆ రజతత్వ జాతి విశిష్టమైనటువంటి రజతం యొక్క జ్ఞానం అయితే అది యథార్థం శుక్తి ఉంది ఆ శుక్తిలో శుక్తిత్వ జాతి ఉంటుంది ఘటంలో గటత్వ జాతి ఉంటుంది పటంలో పటత్వ జాతి ఉంటుంది అంటే ఆయా జాతి విశిష్టమైనటువంటి ఆయా వస్తువులు ఉండదున్నట్టుగా తెలియబడితే అది యథార్థ జ్ఞానము శుక్తిత్వ ప్రకారక శుక్తి జ్ఞానము అంటే సుక్తిత్వ జాతి విశిష్టమైనటువంటి సుక్తి జ్ఞానం అది యథార్థం అదే సుక్తి ఎందు ప్రకారక సుక్తి జ్ఞానం నాకు అక్కడ సుక్తియే తెలియబడుతున్నది సుక్తినే చూస్తున్నాము కానీ ఆడ శుక్తి ఎందు రయతత్వ ప్రకారం రజతత్వ జాతి విశిష్టమైనటువంటి శుక్తి కనపడుతుంది అది అయథార్థం అంటే ఉన్నది ఉన్నట్టు తెలియబడేది కదా ఉన్నది శుక్తి అయితే తెలిసింది రజతము అని జ్ఞానమైంది అది అయథార్థం కాబట్టి యథార్థం అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుంటాం ఇది యథార్థ జ్ఞానం దానికి ఏమంటారు వేదాంతంలో ప్రమా అంటారు యథార్థ అనుభవకు ప్రమాకయ్ అంటాం ఆ ప్రమకు ఏది విషయము ప్రమా అంటే యథార్థ జ్ఞానం ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఎవరి జ్ఞానము అని ప్రశ్న పడుతుంది కదా ఆ జ్ఞానానికి ఒక విషయం ఉండాలి కదా నిర్విశయ జ్ఞానం ఉండదని మనం నిన్ననే చెప్పుకున్నాం కాబట్టి ఆ జ్ఞానానికి ఏది విషయం ఉంటుందో అది ప్రమేయమనపడుతుంది ప్రమా జ్ఞానానికి ఏది విషయమో అది ప్రమేయమన కల్పిత సర్ప రజత ఆధిక అధిష్టానం రజ్జు శుక్తి ఆదిక్ ప్రమాజ్ఞానక విషయ కల్పితమైనటువంటి సర్పము దానికి అధిష్టానం ఎవరు రజ్జువు కల్పితమైనటువంటి రజతము దానికి అధిష్టానం ఎవరు శుక్తి ఆ రజ్జువు మరియు శుక్తి వీటి యొక్క యథార్థ జ్ఞానం ఏదైతే ఉందో అది ప్రమాజ్ఞానం ఉంటుంది ఆ ప్రమాజ్ఞానానికి ఎవరు ఆ శుక్తి లేదా రజ్జువు యాతే స్వప్రమేహే అందుకని ఆ రజ్జువు కానీ ఆ శుక్తి కానీ ప్రమేయము రనబడతాయి ఉదాహరణకు అయం ఘట అనేటువంటి జ్ఞానం కలిగింది ఆ జ్ఞానానికి విషయం ఎవరు ఘటము ఆ జ్ఞానానికి ఏమన్నాము ప్రమా అన్నాము ఆ ప్రమాజ్ఞానానికి విషయం ఎవరైనరు ఆ ఘటమైంది ఆ ఘటమును ఏమనాలి ఇప్పుడు ప్రమేయము అనాలి ప్రమేయం అంటే విషయం ప్రమాజ్ఞానానికి విషయం యాతే సో ప్రమేయ తాకే విషయో సర్పాధికానికి తుల్యత హే సో సాదృశ్య దోష హే అయితే ప్రమేయం లేవి ఇక్కడ మనకు రజ్జువు మరియు శుక్తి ఇవి ప్రమేయములు ఆ ప్రమేయములలో తుల్యత సాదృశ్యత అంటే సమాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో సాదృశ్యం అంటే వేద శైత సమాన ధర్మకు సాదృశ్యకయ్యా సాదృశ్యం చెప్పాలంటే భిన్న వస్తువులు ఉండాలి సమాన ధర్మాలు ఉండాలి చంద్రముఖి అన్నాం అనుకోండి ఈ స్త్రీ యొక్క ముఖము చంద్రుని ఉంది అన్నప్పుడు ఇక్కడ స్త్రీ వేరు చంద్రుడు వేరు భిన్నం ఉన్నారు కానీ రెండిట్లో సమాన ధర్మాలు ఉన్నాయి ఏమిటి గుండ్రంగా చంద్రుడు ఉంటాడు ఆ స్త్రీ యొక్క ముఖం కూడా గుండ్రంగా ఉంది చంద్రుడు అహల్లాదాన్ని చది అహ్లాదే అనేటువంటి ధాతుతో చంద్రశబ్దం కాబట్టి చంద్రుడు స్వాభావికంగా సకల జీవులకు ఆహ్లాదాన్ని చల్లదనాన్ని ఇస్తాడు శీతలతను ఇస్తాడు అట్లే స్త్రీ యొక్క ముఖంను చూసిన వెంటనే చూసేవారికి ఆహ్లాదం కలుగుతుంది సంతోషం కలుగుతుంది ఆనందం కలుగుతుంది ఈ సమాన ధర్మాలన్నమాట ఇవి భిన్నం ఉన్నది ఆ వస్తువు వేరే ఈ వస్తువు వేరే భేద సైతం సమాన ధర్మకు సాదృశ్య దీనికి సాదృశ్యం అంటారు అట్లే ఇక్కడ రజ్జు ఉన్నది మరి రజ్జు ఎందుకు సర్పభ్రాంతి అవుతుంది ఆ సర్పము అది చుట్టుకొని పడుకున్నప్పుడు ఎలా ఉంటుంది వలయాకారంగా ఉంటుంది అట్లా తాడు కూడా ఇక్కడ పడి ఉన్నది వలయాకారంగా అందుకని ఈ వలయాకారంగా ఉండడం అనేదే ఇక్కడ రజ్జువుకు మరి సర్పములకు సాదృశ్యము అట్లే శుక్తి ఉంది చాకచక్య స్వభావం గలది కూడా చాకచక్య స్వభావం గలది ఈ చాకచక్య స్వభావమే ఆ రెండిట్లో ఉన్నటువంటి సమాన ధర్మము దానికి సాదృశ్యం ఈ విధంగా సాదృశ్యము ఉంటే ఆ సాదృశ్యము చేత ఆధ్యాస అవుతుంది అయితే ఈ సాదృశ్యం అనేది దోషంగా పరిగణించి చెప్తున్నాడు గ్రంథకర్త దోషం ఎందుకు అనాలి దోషం దేనికంటారు దానికి కూడా లక్షణం ఉంది కార్యక ప్రతిబంధకకు దోష కయ్యే కార్యము నాకు ప్రతిబంధకం ఏదైతే మరి కార్యం అంటే ఆ వస్తువు యొక్క యథార్థ జ్ఞానము ఆ కార్యము అయినటువంటి యథార్థ జ్ఞానం కలగకుండా లేని వస్తువును చూపెడుతుంది ఈ దోషం సాదృశ్యం ఉన్నది రజ్జు అయితే రజ్జు యొక్క యథార్థ జ్ఞానం కలగనివ్వక ఆడ పాము అనేటువంటి భ్రాంతిని కలగజేస్తుంది కాబట్టి అది దోషం అనపడుతుంది ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలుపుటకు సాధనమైతే అది దోషం కాదు అది భూషణమే కానీ ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలియజేయకుండా లేనిదాన్ని ఉన్నట్టుగా చూపెట్టడం ఇది దోషం కదా కాబట్టి ఈ సాదృశ్యం అనేది దోషంగా పరిగణించబడుతుంది యాహీకు ప్రమేయ దోష బి కహత దీనికే ప్రమేయ దోషం అని కూడా అంటారు రజ్జు విష భూమి స్పృశ్యవ దీర్ఘత్వ త్రివలయాకారతారూప సర్పక సదృశ్యుడు రజ్జునందు భూమిని స్పృశించి ఉన్నది మరియు దీర్ఘత్వం అంటే పొడుగుగా ఉంది మరియు త్రివలయాకారంగా మూడు చుట్టాలుగా అది మలుచుకొని ఉంది అట్లే సర్పం కూడా భూమిని స్పృశించి ఉంటుంది పొడువుగా ఉంటుంది మరి అది చుట్టుపడుకున్నప్పుడు త్రివలయాకారంగా కూడా ఉంటుంది ఇదే సాదృశ్యం దీనికి రజ్జుకు మరియు సర్పమునకు ఉన్నటువంటి సాదృశ్యం అట్లే శుక్తి విష చాకచక్యత రూపు రజత సాదృశ్య శక్తి స్వభావం ఉంటుంది మెరుస్తుంది చక్చక్ అట్లే రజతం కూడా చాకచక్య స్వభావం కలదు ఉంటుంది ఓ ఈ చాకచక్య స్వభావమే రజతమునకు సుక్తికి ఉన్నటువంటి సమాన ధర్మము దానికే సాదృశ్యం అంటాం ఇసు రీతి సే అన్నిటి కానీ అధిష్టాన విషయ అధ్యస్థక సాదృశ్యం జానీలేనా ఇట్లా ఎక్కడెక్కడ అధ్యాస అవుతుందో అక్కడక్కడ అధిష్టానానికి అధ్యస్థ వస్తువుకు సాదృశ్యాన్ని మనము ఊహించి తెలుసుకోవాలి అంటాడు సరే ఇప్పుడు నలభై ఏడవ అంకం చూడండి బంధుకే అధ్యాసమే సత్య వస్తువుకే జ్ఞానసే జన్య సంస్కారికి అసిద్ధి అయితే ఈ అహంకారసే ఆది లేకేజో అనాత్మ వస్తు సో బంధుకేయ అని ఏదైతే లక్షణం చేశారో అంటే ఈ దేహాదిక ప్రపంచం ఏదైతే అనాత్మ వస్తువు ఇదంతా బంధము అని చెప్పాడు కదా ఈ బంధము అధ్యాస అని వేదాంతులు అంటారు మరి అధ్యాస చెప్పాలంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి సామగ్రులు ఉండాలి కదా అక్కడ ఆ సామాగ్రులు బంధం లోపల లేవు అందుకని ఇది అధ్యాస కాదు మరేమనగా సత్యం ఉంది అని నిరూపణ చేయడానికి మొదటి సామగ్రి లేదని చెప్తూ ఉన్నాడు మొదటి తేదీ సత్యవస్తువు యొక్క జ్ఞానజన్య సంస్కారం ఆ సంస్కారము ఈ ప్రపంచం నందు ఈ బంధం నందు లేదు అని చూపెడుతున్నాడు కలిసే బంధుకే అధ్యాసమే ఏకి బి కారణం హై నహి ఇప్పుడు మన ఐదు కారణాలు చెప్పుకున్నాం సామాగ్రి అధ్యాస సామాగ్రిలో ఆ ఐదింట్లో ఏ ఒక్కటి కూడా ఈ బంధం నందు లేదు అంటారు బంధ కహం సత్య హోవేతో తాకే జ్ఞానజన్య సంస్కార అయితే ఆత్మావిషే మిథ్యాబంధ ప్రతీతి హోవే అయితే ఈ బంధము ఏదైతే ఉందో ఇది సత్యం గనక ఉన్నట్లయితే ఆ సత్య బంధం యొక్క జ్ఞానజన్య సంస్కారం ఉంటుంది ఆ సంస్కారం ఉద్భూతమయ్యి ఆత్మయందు ఈ మిథ్యాబంధం యొక్క ప్రతీతి అంటే ఈ బంధం యొక్క అధ్యాస కలుగుచుండేటిది సో సిద్ధాంతమే ఆత్మా సే భిన్న కోయి సత్య హై అయినయి మరి అధ్యక్ష వస్తువు భిన్నంగా అన్యత్ర సత్యవస్తు జ్ఞానజన్య సంస్కారం ఉండాలి సర్పభ్రాంతి అయిన చోట ఆ కల్పితమైనటువంటి సర్పము భిన్నంగా పూర్వము అతడు సత్యమైనటువంటి పామును చూసి ఉన్నాడు ఆ పాము యొక్క సంస్కారం అంతకాను లో ఇప్పుడు ఇక్కడ తాడు చూసినప్పుడు ఆ సంస్కారం ఉద్భుతమయ్యి అతనికి అధ్యాస కలిగింది అంటే కల్పిత వస్తువు కంటే అధ్యస్థ వస్తువు కంటే పూర్వము సత్యవస్తువు జ్ఞానజన్య సంస్కారం ఉండాలి ఆ సత్య వస్తువు ఈ అధ్యస్థ వస్తువు కంటే భిన్నంగా పూర్వ అనుభూతమై ఉండాలి అట్లా ఇప్పుడు ఈ ప్రపంచ అధ్యాస ఈ దేహాదిక అనాత్మ అధ్యాస ఏదైతే వేదాంతులు అయితే ఈ అధ్యాస కలుగుటకు పూర్వము సత్యబంధము ఎప్పుడైనా ఇతనికి అనుభవంలో ఉండిందా సత్య సత్యబంధమును చూసిందా ఇతడు సత్యబంధం యొక్క అనుభవజన్య సంస్కారం ఇతని అంతక్రమంలో ఉందా లేదు ఎందుకనంటే వేదాంతులు ఏం చెప్తారు సత్యవస్తువు అనేది ఒక పరబ్రహ్మము తప్ప రెండో వస్తువు లేదు మరి రెండో వస్తువు లేకపోతే పరబ్రహ్మ కంటే భిన్నంగా ప్రపంచము అని చెప్పుకుంటున్నాము ఈ ప్రపంచము సత్యము కాదు అని వేదాంత సిద్ధాంతం చెప్తూ ఉంది అందుకని మరి పరబ్రహ్మం సత్యమైన రెండో వస్తువే లేకపోతే ఇతనికి సత్యబంధం యొక్క సంస్కారం ఎట్లగలుగుతుంది అందువల్ల అయితే సత్యబంధికే జ్ఞానజన్య సంస్కారక అభావనైతే సత్యబంధ జ్ఞానజన్య సంస్కారము కలగడానికి అవకాశమే లేదు ఎందుకు సత్య వస్తువే లేదు బ్రహ్మం పరమాత్మ కంటే మరి సంస్కారమే లేకపోతే అధ్యాస ఎట్లయితుంది ఆత్మ విషయ బంధక అధ్యాస్ బంధం యొక్క అధ్యాస కలగదు మరేమనగా ఈ బంధము సత్యమున్నది బంధకే అధ్యాసమే ప్రమేయకే దోషకే అసిద్ధి ఈ బంధ త్రివిధ దోషాలు కూడా చూపెట్టాడు కదా ప్రమేయ దోషం ప్రమాత దోషం ప్రమాణ దోషము అందులో ప్రమేయ దోషం కూడా బంధాధ్యాసం లేదు ప్రమేయోషం ఉంటే అధ్యాస చెప్పడానికి వస్తుండే ఈ బంధం అధ్యాస అని చెప్పవలసి వస్తుండే కానీ ప్రమేయ దోషం కూడా లేదు తెలిసే ఆత్మక ఆరు బంధిక సాదృశ్య బి హై నహి ఆత్మకు మరియు ఈ దేహాదిక అనాత్మ వస్తువు రూపే దీనికి ఏమైనా సాదృశ్యం ఉందా బాబా దృశ్యమాన ఈ జగత్తు ఈ బంధం అంతా నామరూపాత్మకం కానీ పరమాత్మ నామరూపరహితం ఉన్నది అశబ్దం స్పర్శ రూప రసం నిత్యం గంధవ అనంటూ కఠోపనిషత్తి ఏం చెప్తుంది ఆత్మయందు శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఏవి కూడా లేవు అని చెప్తుంది మరి దృశ్యమాన ప్రపంచం ఎట్లా ఉంది శబ్ద స్పర్శ రూపరస గంధాదుల చేత యుక్తమై ఉంది అలాంటప్పుడు దీనికి దానికి వైలక్షణ్యం ఉంది సదృశ్యం లేదు సమాన ధర్మం లేదు విరుద్ధ ధర్మాలున్నాయి కుల్టా తమ ప్రకాశకి న్యాయ విపరీత స్వభావే చీకటికి వెలుతురుకు వలే విపరీత స్వభావం ఉంది వెలుతురుకు చీకటికి సమాన ధర్మాలు ఉన్నాయా బాబా చీకటి ఉంటే వెలుతురు ఉండదు వెలుతురు ఉంటే చీకటి ఉండదు ఎందుకు పరస్పర విరుద్ధ పదార్థాలు కాబట్టి ఒకటి ఉంటే మరొకటి ఉండదు ఎందుకు వైలక్షణ్యం ఉంది విలక్షణత ఉంది విరుద్ధ లక్షణాలు ఉన్నాయి అట్లా ఆత్మకు మరి అనాత్మకు పరస్పర వైరుద్ధం ఉన్నది అస్మత్ ప్రత్యోహో విషయ విషయోహో తమ ప్రకాశవద్ విరుద్ధ స్వభావయోహో ఇతరేతర భావాను సిద్ధాయం అని అంటూ భాషం ప్రారంభించాడు శంకరాచార్యుల అలా తమ ప్రకాశవద్ విరుద్ధ స్వభావయోహో అలా చీకటి వెలుతురవల్లే విరుద్ధ స్వభావములు కలిగి ఆత్మ మరియు అనాత్మ అందువల్ల సాదృశము సంభవించదు ప్రమేయోషం అనేది సంభవించదు ఆ వైలక్షణం ఏమిటి ఆత్మకు అనాత్మకు అని ఒకవేళ మనం పూర్వపక్షిని అడిగినట్లయితే తాను స్వయంగా చెప్తున్నాడు ఆ వైలక్షణం చూపెడుతున్నాడు ఆత్మ ప్రత్యేక హై ఆరు బంధు ఆత్మ ప్రత్యేక ఉంది ప్రత్యేక నాం ఆంతరక హయ్ ఆరు పరాకనా బాహ్యకహ్ ప్రత్యేక లోపల ఆత్మ ఎట్లా ఉన్నది లోపల ఉన్నది ఈ బంధం ఎట్లా ఉన్నది బయట ఉన్నది మరి లోపల ఉన్నది అదే అదైతే బయట ఉన్నది ఇది మరి ఇప్పుడు వైలక్షణం ఉందా లేదా విరుద్ధ లక్షణాలున్నాయా లేవా మరి సాదృశ్యం లేదు ఇక్కడ సమాన ధర్మాలు లేవు ఇక్కడ అందుకని ఇదొక వైలక్షణం చూపెట్టాడా ఇక ఆత్మ విషయ బంద్ విషయి ఆత్మ విష ఉన్నది విషయ విషయోహో అని ఆ ఆచారు కూడా ఈ శబ్ద ప్రయోగం చేశాడు ఆత్మ విష అంటారు ఈ బంధం దృశ్యం అన్న ప్రపంచం అంతా విషయము అంటారు అంటే ఏమిటి స్వామిజీ జో ప్రకాశే వాళ్ళ హోదే సో విషయీ ఏది ప్రకాశించున్నది తెలుసుకునేది ఉంటుందో దానికి విషయి అంటారు ఏది జ్ఞాన స్వరూపం గా ఉండి ఇతరును ప్రకాశిస్తుందో అది విషయి అనబడుతుంది దాని ప్రకాశం లోపల ఏది తెలియబడుతుందో అది విషయం అనబడుతుంది జో ప్రకాశకరణే వాళ్ళ హోదే సో విషిక అయ్యే జాకా ప్రకాశకరియ సో విషయ కయ్యే ఏది ప్రకాశించున్నది ఉంటుందో అది విషయి అనబడుతుంది ఏది ప్రకాశితమవుతుందో అది విషయమవుతుంది ప్రకాశింపబడేది విషయము ప్రకాశించేది విషయి ఈ విధంగా తెలుసుకోండి ప్రత్యేక విషయ పరాక తరాకు విషయ ప్రత్యేక అధ్యాసేని ఆత్మ ప్రత్యేక ఉన్నది బంధం పరాకు ఉన్నది అంటే బయట ఉన్నది మరి లోపల ఉన్నది ఇదే అయితే అది బయట ఉన్నది ప్రపంచము దానికి దీనికి ఎట్లా అధ్యాసం అయితే సాదృశ్యమే ఉన్నది అధ్యాసం కలగదు జైసే పుత్రాధికనికి అపేక్ష దేహ ప్రత్యేక హే ఇప్పుడు ఏ విధంగా ప్రత్యేక పరాకును ఇంకా స్పష్టం చేస్తున్నాడు పుత్ర భార్య మిత్రులు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ అపేక్ష ఈ వ్యక్తి యొక్క శరీరము ప్రత్యేక అనబడుతుంది ఆ పుత్రమిత్ర కలత్రాదులు పరా కనబడతాయి బాహ్యం ఉన్నాయి కదా వాటి అపేక్ష చేత ఈ దేహము ప్రత్యేక్ అనబడుతుంది తాకే విషయ్ పుత్రాది కనుక అవురు పుత్రాదిక్ విషయ్ దేహిక అయితే ప్రత్యేక అయినటువంటి శరీరం నందు పరాకు అంటే బాహ్యంలో ఉన్నటువంటి పుత్రమిత్రాదుల యొక్క అధ్యాస అవుతుందా నేను భార్యను నేను కొడుకును అని అధ్యాసం అవుతుందా ఎవరికైనా వాని శరీరం నందు కదా అట్లే కొడుకు ఎందు తన శరీరం యొక్క బ్రాంచ్ అవుతుందా నేను లేదా భార్య నేను మిత్రుని నేను నా శరీరము అని బ్రాంచ్ కాదు ఎందుకంటే అది బాహ్యం ఇది ప్రత్యేక ఉన్నది ఉన్నది అంటే దగ్గర ఉంది కాబట్టి ప్రత్యేక పరాకు యొక్క పరాకు నందు యొక్క దృష్ట్యాంతం ఇచ్చాడు కదా పుత్ర మిత్ర కలత్రం అంటే భార్య వాళ్ళ ఎందు తన శరీరం యొక్క భ్రాంతి కలగదు మరియు తన శరీరం నందు యొక్క భ్రాంతి అధ్యాస కలగదు అందువల్ల ఆత్మ కూడా ప్రత్యేక ఉన్నది బంధము బాహ్యం కాబట్టి ఈ ప్రత్యేక ఆత్మ బాహ్యమైనటువంటి బంధం యొక్క కలగదు బాహ్యమైనటువంటి బంధం ప్రత్యేక ఆత్మ యొక్క అధ్యాస కూడా కలగదు ఎందుకు వైలక్షణ్యం ఉన్నందువలన సాదృశ్యం లేదు तथा विशे नहीं, ोहो इतरेतर भावपत्व विषयी विषय अद्यास विषय नष्क अद्यास जैसे विषय जो घटाधिक विष विषय दीपक का అవురు దీపకు విషయి ఘటాది కనుక అధ్యాస హోవెనహి ఉదాహరణ ఇచ్చాడు స్థూలమైన దృష్టాంతం ఒక దీపం ఉంది ఆ దీపం వెలుగులో ఘటము ప్రకాశింపబడుతుంది అయితే దీపము ప్రకాశిస్తుంది ఘటము ప్రకాశింపబడుతుంది దీపం యొక్క వెలుతురులో కాబట్టి దీపము అది విషయి అనబడుతుంది ఘటము విషయము అనబడుతుంది ఈ రెండిటిలో పరస్పర అధ్యాస అవుతుందా విషు దీపమునందు ఘటం యొక్క అధ్యాస ఘటము అనబడు విషయము నందు దీపము అధ్యాస అవుతుందా కాదు అందుకని విషయము నందు విష విషయం యొక్క అధ్యాస కలుగదు తైసే సదృశ్యకే అభావం హోనేతే ఈ విధంగా సదృశ్యం యొక్క అభావం ఉన్నందువలన ఆత్మ తా విషయ పరా విషయ రూపు ప్రత్యక రూపమైనటువంటి విషయి ఏ ఆత్మ ఉన్నదో దాని ఎంతో పరాక్ అంటే బాహ్యంలో ఉన్నటువంటి బంధము విషయం ఏదైతే ఉందో దాని యొక్క అధ్యాస కలగదు ప్రత్యేక ఆరు పరాకు విరోధ ఎందుకు అధ్యాస కలగదయ్యా అని అంటే విరోధం ఉన్నది సాదృశ్యం ఉంటే సమాన ధర్మాలు ఉంటే అధ్యాస అయితుండే కానీ సమాన ధర్మాలు వైలక్షణ్యం విరుద్ధ ధర్మాలు ఉన్నాయి విరోధం ఉంది విషయిక అవరు విషయిక విరోధ సాదృశ్య నహి విషయం నాకు విషయకి విరోధం విషయి తెలివి రూపం చైతన్య రూపం జ్ఞాన రూపం ఉంటాడు విషయము జడముంటుంది మరి ఎంత విలక్షణం ఉంది అందుకని సాదృశ్యం లేదు లేకపోతే బంధుకాధ్యాస ఆత్మ విషయ బహి అందుకని బంధాధ్యాస ఆత్మ ఎందుకు కలగటకు అవకాశము లేదు బంధాధ్యాస కలగనే కలగదు అని नल्भ एनम अंक वरक मिगता विषय रेपा तेजक हरिओं तस् ओं सहना सह नो भुन सह वीर कर वह तेजस्वी नवधी तमस्तु मिशा Om shanti shanti shanti hey